ఈ తత్వం జ్ఞానికే తెలుసు నామరూపాలకు తెలియదు అంతే చూడండి యాజ్ సింపుల్ యాజ్ ఇట్ బండలో ఉన్న దేవుడు శిల్పికి మాత్రమే తెలుసు నామరూపాలతో ఉన్నా మనం ఆయన పక్కనే కాని మనకు తెలియలేదు సరే ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ బండలోనే శ్రీకృష్ణుడు ఉన్నాడా ఈ బండలో కూడా ఉన్నాడని పక్కన బండను చూపెట్టాం ఆయన ఏమన్నాడంటే ఈ బండ పనికిరాదండి అన్నాడు అదేంటయా ఇదే కొండలో భాగమే కదా ఈ బండ పనికి ఆ బండ పనికిరాదంటేంటన్నాడు సరే రండి చూపిస్తా మీకు అని ఓ సుత్తి తీసుకుని ఆ బండను కొట్టి చూపిస్తాడు లోపల డొల్లు ఉండదు ఆ డొల్లు ఉండేటప్పుడు ఆ చెక్కేటప్పుడు ముక్కలు ముక్కలు అయిపోతుంది శిల్పని నిలబడదు లోపల గట్టిగా ఉండాలి పైన బోలుగా ఉండాలి చెక్కేటప్పుడు అప్పుడు లోపల ఉన్న గట్టి శిల్పంగా మారుస్తాడు పైన ఉన్నటువంటి బోలు రాయిని చెక్కి తీసేస్తాడు కొన్ని రాళ్ళు ఎలా ఉంటాయి లోపల బోలుగా ఉంటాయి బయట గట్టిగా ఉంటాయి అది శృతి పెట్టి కొట్టి చూపిస్తాడు ఆ శబ్దం గ్రహణం ఆ శబ్దగ్రహణ లక్షణంలో నేర్పున్న శిల్పి అవుతాడు లేకపోతే అవడం ఈ లక్షణం తెలియలేదనుకోండి ప్రతి బండ చెకి చూస్తాడు అనుకోండి అది మొక్కలు మొక్కలు అయిపోయేంత వరకు వాడికి తిరిగి అప్పుడు అప్పుడు వాడు ఎప్పటికైనా శిల్పవుతాడా కావడం కాబట్టి నామరూపాత్మకంగా ఉండిపోయిన వాడు సరే అతడు దైవాన్ని తెలుసుకోలేడు అతడు గురువుని యదార్థంగా పట్టుకోలేడు అతడికి తల్లి తండ్రి ఎప్పటికీ అర్థం గారు తల్లి తండ్రి గురువు దైవం అనేవాడు నీకు నామరూపాత్మకంగా చూసినంతసేపు వాళ్ళు ఎప్పటికీ అర్థం కాదు అలాగే నీ స్వాత్మాని నువ్వు దర్శించాలన్నా తెలుసుకోవాలన్నా స్వాత్మ స్థితి ఎందు ఉండాలన్నా నామరూపాలను విడిస్తేనే ఉండగలుగుతావు నామరూపాలను ఆశ్రయించినంతసేపు విషయాత్మక బుద్ధిని ఆశ్రయించి నీవు నిన్ను నువ్వు తెలుసుకోవడం అనే ప్రక్రియ పూర్తి కాదు చదవ అందుకే సూర్యుడు మొదలైన నామరూపములన్నీ ఉప ఉపమానములుగానే నిలిచికు సహాయం చేస్తున్నాయి అంతే అధ్యాత్మ జ్ఞానంలో ఈ సృష్టిలో ఉన్న అమీబాని సూర్యుడి వరకు పిపీలికాయంతము స్వీకరిస్తాం ప్రతిదాన్ని విచారణకి అవన్నీ సహాయకములు ఉపలబ్ధి అంటారు అనుపలబ్ధి ఇది ప్రమాణం ఉన్నదాని నుంచి చెప్పడం నీకు తెలిసిన దాని నుంచి చెప్పడం నోన్ టు అన్నోన్ అంటారు ఇదో ప్ర ఇదో ఇదో పద్ధతి విచారణలో కాబట్టి వేదాంతం ఏం చేస్తుందంటే సాధ్యమైనంత వరకు పిపీలికారి బ్రహ్మ పర్యంతము అందుబాటులో ఉన్నదిగా భావించి పిపీలి గారి బ్రహ్మ పర్యంతమును అది విచారణకు స్వీకరిస్తుంది స్వీకరించి దాన్ని ప్రమాణంగా తీసుకుంటుంది ఉన్నదేగా అందుబాటులో ఉన్నదేగా ఇదో ప్రమాణం శబ్ద ప్రమాణం ఎలా ఓ ప్రమాణమో ప్రత్యక్ష ప్రమాణం ఓ ప్రమాణమో అనుమాన ప్రమాణం ఓ ప్రమాణమో అట్లాగే అనుపలబ్ధి ఇది కూడా ఓ ప్రమాణం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నమాట లేని దానిని చూపెట్టి చెప్పే పద్ధతి ఒకటి ఉన్న దానిని చూపెట్టి చూపెట్టే పద్ధతి ఒకటి మరు అన్న ఉపమానాన్ని స్వీకరిస్తాం అంటే అర్థమేంటి ఎండమావి ఎండమా ఉందా లేదు కానీ చూసేవాడికి ఉంది వస్తువుగా లేదు దృష్టిలో మాత్రమే ఉంది కాబట్టి నామరూప విషయాత్మకంగా ఉన్నవాడు ఏమంటాడయ్యా తాను మెచ్చింది రంభ తాను మునిగింది గంగ యదార్థ వస్తు దర్శనం అంతా ఆయనకు పని లేదు లక్షణంతో ఆయనకు పని లక్ష్యంతో కూడా బనలేదు నిర్ణయంతో కూడా బనలేదు జాగ్రత్తగా గమనించాలన్నమాట గంగా నదిలో స్నానం చేసిన వాళ్ళందరి పాపాలు పోతాయి అనేది సత్యమే గనకైతే మరి గంగా నదిలో స్నానం చేసిన వారు అందరి పాపం పోతే మరలా బయటకు వచ్చిన తర్వాత అతను మళ్ళా పాపం ఎలా చేస్తాడు చేయలేడు కదా అది ఒక ప్రాయశ్చిత్త కర్మగా భావించే మరల మళ్ళీ వెళ్ళాడు మునిగాడు ఇదే పనివాడికి ఏనుగు వెలే స్నానం చేశాడు బయటకు వచ్చేం చేశాడు మళ్ళా మట్టి అంతా పోసుకున్నాడు మళ్ళా వెళ్ళి స్నానం చేశాడు ఇప్పుడు మానవుడు ఏనుగు ఉండాలా అనేది ఆలోచించాలి ప్రతిరోజు మనం మేలుకుంటూనే విషయాత్మకమైన నామరూపాత్మకమైన మల విక్షేప ఆవరణ దోషాత్మకమైన మాలిన్యాన్ని పోసుకుంటున్నాం మళ్ళీ ఏం చేస్తున్నావు తప్పైపోయింది బాబు తప్పు అయిపోయింది బాబు క్షమాపణలు చెప్పుకుంటున్నాం ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళి అది ఎక్కడో మీ ఇంట్లోనో లేకపోతే మీ మనసులోనో లేకపోతే మీ హృదయంలోనో ఏది లేకపోతే మీ గాఢ నిద్రావస్థలోనో సారీ సార్ సారీ సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఇవాళ పొద్దున్నే లేవలేకపోయాను సారీ సార్ సారీ సార్ రోజంతా జపం చేద్దాం అనుకున్నావు వాళ్ళు జపం చేయలేకపోయాను సారీ సార్ సారీ సార్ ఇవాడంతా జాగ్రత్తగా ద్రేక్ దీక్షతో ఉండాలనుకున్నాను గాని ఉండలేకపోయాను ఇలా మన జీవితంలో ఎన్ని ఎక్స్క్యూజులు అయితే చెప్పామో ఈ ఎక్స్క్యూజులన్నీ మరి